ప్రయోజనాయంగా తెలియజేస్తున్నా మహాగణుడు వేరేస్త స్వాతంత్రం వేరే వేస్తారు చెల్లిస్తున్నాను ప్రభా పాడిన పాట ప్రభా శ వహించి ప్రభా శుభంగా మమ్మల్ని ఆశీర్వదించ దేవుజి నాడు ప్రభా హైదరాబాద్ నుంచి ప్రభా ఊరు ప్రాంతం నుంచి వచ్చిన్నాడు ప్రభా కొత్త వర్తమానం ప్రభా మా హృదయమడి ఫలక మీద ప్రభా ఆయన నాడుకొని ప్రభా ఏసంచి వాక్యము అయినా మీరు ఆయనకు బోధించమని మేము ఏపాటి వారి నాయన ప్రభా ఈ వాక్యం కోసం ఎదురు కనుక కొత్త విత్తనాలు చల్లి ప్రభా కూడి వచ్చిన వారందరి మనసులో ప్రభా చూడ సంకల్పంతో తప్ప మేము ఆ వాక్యాన్ని నెమరు వేసుకున్న భాగ్యాన్ని కలుగు చేయమని నది రెడీ అని ఏమో అడిగి పెట్టుకుంటున్నా ఓకే అయ్యా వాక్యానికి వెళ్ళక మరి కోరు కోరి యొక్క కుటుంబీకులు సుందరరావు అన్న ఆనందరావు మీ మీ తల్లి గారి యొక్క ఫోటోను ఆవిష్కరించాలనే ప్రభుత్వం అనేవి అది పెట్టిన తర్వాత మనం మిగతా కార్యక్రమంలోకి వెళ్దాం ఎవరి కోసం ఈ పునార్థన ఫోటో పెట్టావో అది తెలియాలి కాబట్టి కాబట్టి ఆ ఫోటో ఇక్కడ ఉంది మన మధ్యలో సుందర్రావు గారు అయ్యా మాట్లాడుతున్నారా మీరు ముగ్గురు వస్తే ఆ ఫోటో పెట్టి అక్కడ మీరు ఏదో పూలు కూడా అన్న అది అక్కడ అక్కడ ఉన్నాడు ఆటో దా వస్తే ఈ కార్యక్రమం ముగిస్తే మనం వాక్యంలోకి వెళ్దాం కులిపిగా అది తెచ్చారు కాబట్టి అక్కడ పెడదాం ఈ స్టాండ్ తింటానండి అక్కడ పెట్టి ప్రార్థన చేస్తారు డేవిడ్ గారు అది మీరు పెట్టండి అక్కడ బుక్ రండి మీరు కూడా రండి పరిశుద్ధం ఉంటే మీరు మీరందరూ ఫోటో తీసుకోండి ఆ వయసు చిన్న కన్నా ప్రార్థన చేయగల నిలబడ ప్రార్థనే కదా ప్రార్థన నిలబడండి పరిశుద్ధిగా ప్రేమ నమ్మకంలో జరిగిన పరిలోచన మంత్రి తండ్రి పరిష్కలిగిన బట్టి కుటుగుతూ ఉన్నా ఇది నా తండ్రి ఈ యొక్క ఉదయ కాల సమయంలో ఆచారూడి నా ప్రభుత్వం ఇచ్చిన గతంలో చెల్లించుకున్నా వారికి ఇచ్చినటువంటి ముగ్గురు కుమార్ని కుమార్తెలను మనవలను మనవరాళ్ళని జ్ఞాపం చేసుకొని పరిశుద్ధ ఆత్మదేవుడు మీ పరిశుద్ధతతో నా తండ్రి వారిని కలిగించి అయా మీ నామముడి గురి తిరిగి మీ నామములు ప్రాప్తి జీవించే కృపనే అటువంటి దయచేయాలని అడుగుతూ ఉన్నాం కూడి వచ్చినటువంటి బంధుమిత్రులను అదే విధంగా అదే విధముగా నా తండ్రి సేవకులతో పాటు మీరు తోడుగా ఉండి ఏమైతే విత్తపోతున్నారు ఏమైతే మాట్లాడిపోతున్నారు అవన్నీ మాకు అర్థమయ్యే విధానంలో మా హృదయం మండల పదక మీద రాసుకునే కృపీ గొప్ప ఆధారణ కుటుంబతేమని నగరేడిన జీవమ్మ కలిగిన పరిశుభ్రమైన మీకు కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాం మా పదలో కృతజ్ఞ మంచిది చదువుకుని చెప్తున్నా శాస్త్ర గారు లక్ష్మీనారాయణ గారు మన మధ్యలో ఉన్నారు రోడ్ లో ఒకసారి రోడ్డు మంచిది చూస్తా ఓకే మంచిది సమయం లేదా ఇంకొక అక్కడ ఇంకొక అసలు మంచిది సమయం మనము సమయాన్నికూలంగా ముగించుకోవాలనుకుంటున్నాం కాబట్టి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వారితో ద్రీటింగ్స్ ఆఫ్ ఫైవ్ వాళ్ళని ప్రభుత్వ పెట్టుకున్నారు ఫైవ్ సమయాన్ని లక్ష్మీనారాయణ గారు ఈ యొక్క బాదండ కూరు వాళ్ళు పేరు వచ్చినటువంటి దైవదాసులకు దేవకులకు అదేవిధంగా ఇక్కడ పేరు వచ్చినటువంటి కూడా ప్రభుత్వ వంద తెలియజేస్తున్నాం మీ అందరికి తెలిసినవి ఈ దినద్ర కూడికి కొరకే మన దగ్గరకు వచ్చిన్నాము ఎందుకంటే ఈ గృహంలో తమ తల్లిని కోల్పోయినటువంటి వారి యొక్క కుమార్తెను కుమార్తెను వారి కుటుంబ సభ్యులను మనము ప్రేమత వారిని బలపరచాలి ఆదరించాలి అందరం కూడా ఒక దినము వెళ్ళే అయితే ఒక సత్యాన్ని మనం గమనించాలి ఏంటంటే సంతోషించే వారి ఇంటికెళ్ళడం కంటే గుర్తించే వారి ఇంటికి వెళ్ళడం అనేది ఎంతో ఉత్తమమైనటువంటి విషయం ఎందుకు నీతి మంతులు మరణం అనేది జ్ఞాపకం చేసుకోవటము అది ఎంతో ఆశీర్వాదకరమైంది ప్రభు నందు ఎవరైతే విశ్వాసం ఉంచి ప్రభు మహిమలో పిలువబడతారో వారందరూ కూడా నీతి మంతులుగా అయితే ఈ సమయంలో అందరూ వారు వారి కుటుంబ సభ్యులను ఆధారానికి వచ్చినప్పటికి కూడా ఈ సమయంలో తర్వాత అదైవాక్యం నిండి వాయుదాసులు వాక్యము అనే కొన్ని హెచ్చరికలు ఇస్తారు ఎందుకంటే తనైతే వారి కుటుంబ సభ్యులైతే తొంభై నేర్చుకుని విశ్వాసం ఉంచారు మారుమారు రక్షించబడ్డారు నిత్య జీవానికి వాళ్ళు వారసులు అయ్యారు అయితే ఇక్కడ చేరు వచ్చినటువంటి వారి బంధువులు స్నేహితులు కానీ వారికి పరిచేస్తులు కానీ రైల్ రోజు కానీ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరైతే యేసు ప్రభుత్వ తెలుసుకోకుండా రక్షణ పొందకుండా ఉండటైతే మనము ఇచ్చినరకానికి అగ్ని గుణానికి రెండవ మరణానికి వెళ్ళే వారంగా ఉంటాం మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా యేసు ప్రభు నమ్ముకొని ఈ లోకాన్ని విడిచినట్లయితే ఒక దినానా ఆమెను మనము చూడగలం అది క్రైస్తవులకు ఉండేటటువంటి నిరేఖ కాబట్టి ఆ విధంగా తనతో పాటు మనం కూడా ఆ యొక్క చాచుత రాజ్యంలో నిత్యానందులు ఉండాలంటే రోగవేశు క్రీస్తు నందు మనము విశ్వాసం చాలా మనము పాప క్షమాపణ పొందుకొని ఆయన కొరకు నీటిగా భక్తిగా జీవించినట్లయితే రోజు వెనుక రాసిన పద్ధతిలో చెప్పిగా పాపములకి ప్రతివాడు దాసుడు అయితే మనం పాపము నుండి విడిపించబడి నీటికి దాసులుగా దీనివల్ల మనకు కలిగేది ఏమిటి నిత్య జీవానికి మనము వారసులంగా చేయబడతాం కాబట్టి అలాంటి నిరీక్షణ కలిగి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్న కొద్ది సమయంలోనే దైవ రాసుల నుంచి మాత్రమే శ్రద్ధగా వాటిని గై అయితే మనము ధన్యులం అవుతాము మరొక రాజ్యానికి వారసులం అవుతాము ఆ విధంగా కూడా వాటి విని దేవుని పిష్లుగా జీవించడానికి కూడా సహాయం చేసి నడిపించుంటారు మన శ్రీ కుర్రా దేవుని మాటలను తెలియజేస్తున్నా సీతనారాయణ గారికి డాక్టర్ గారికి ప్రత్యేకమైన వందన తెలియజేస్తున్నా మంచిది ఈ సమయంలో సమయానుకూలంగా ముగించాలనుకుంటున్నా కొన్ని మాటలు ప్రసంగం కాదు కొన్ని మాటలు తెలియజేసిన తర్వాత మనము వాక్యానికి అవకాశం ఇవ్వతున్నాం పన్నెండున్నరకల్లా ఈ కార్యక్రమం అయిపోతాయి దయచేసి ఎవరు కూడా మీరు చేతులు ఎవరు కూడా డిస్టార్జ్ చేయొద్దు పన్నెండున్నరకల్ మేమే ముగించేస్తాం ముందుగా ఒక విషయం చెప్పాలి ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఆ వాస్తవంగా నేను పార్సమ్ గారి యొక్క అన్న ఆదరణ కూలిక ఇదే ఆదరణ కూలిక అక్కడ ఆరు గ్రామంలో జరుగుతుంది ఖచ్చితంగా నేను అక్కడ ఉండాలి ఆ ఇంటికి అల్లుడుగా కానీ ఇక్కడ ఇది ఇక్కడ ఇక్కడ వచ్చింది కంద మీకు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి ఈ కుటుంబానికి నేను మాట ఏంటంటే ప్రార్థన అయిపోయిన వెంటనే నేను దయచేసి నన్ను రిక్వెస్ట్ చేసుకొని మీరు ఏమనుకోకుండా మాకు అలాంటి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం ఎందుకంటే అక్కడికి నేను ఖచ్చితంగా చివరి క్షణంలో కనపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నయ్య ఉండలేదనే మాట మీరు అన్ను ఇది అది మీరు అర్థం చేసుకుంటానని ఈ మాట చెప్తాను మీరు అందరికీ ఓకే ఈ సమయంలో ఈ గురించి రెండు మాట చెప్పిన అయ్యారు సిద్ధంగా ఆత్మతో నిలుపబడిన వాడుగా నాకు అర్థమవుతుంది ఆ విధానం దేవుని మాటలు చెప్పాలని వేరే చేయదే కూడా వనమ్మ గారు సుబ్బయ్య గారు సుబ్బయ్య గారు కొంచెం డ్రింకడు కానీ ఆయనకు ఒక మనసు ఉంది ప్రత్యే మనస్సు ఉంది వనమ్మ గారు ఆయనంతకాలము దేవుని భర్తీ ఉన్నప్పటికీ ఆమె రాలేకపోయేది ఎందుకంటే ఆయన వచ్చి కూర్చు ఆ వచ్చి కూర్చొని భోజనంలో భోజనం అందుకని ఆమె కొన్నిసార్లు వచ్చి కూడా రాలేకపోయేది తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఆమె పరిపూర్ణంగా మధ్యరానికి రావటం బాప్తీస్ నేనే ఇచ్చాను బాప్తి తీసుకుంది ఇక్కడ ఉన్నంత కాలము మందిరానికి వచ్చేది ఖచ్చితంగా శావకుడిని ప్రేమించి భోజనం పెట్టారు ఆ మొక్కతో వండుకున్న కూడా నువ్వు రండి మనసు చెప్పి భోజనం పెట్టేది ఆ ఒక్కతో వండుకునే ఒక్కదాంట్లో నాకు ఏం పెట్టుకోలేమంటే లేదు రమ్మని భోజనం పెట్టేది అంటే దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నట్టే ప్రేమ కలిగిన వ్యక్తి ప్రతి మనస్సు కలిగిన వ్యక్తి మా వనము గారు వనము వెళ్ళిన తర్వాత ఇంటికి రాలేకపోయాను అంటే దానికి సంబంధించిన వాళ్ళు లేరు కాబట్టి కానీ మరి ఐ గారు డాక్టర్ చంద్రశేఖర్ అయ్య గారి ద్వారా కళ్ళం మినిస్ట్రీ ద్వారా ప్రవర్శన పరిచర్ ద్వారా మరి అయ్యన్న కావచ్చు దిలీష్ కుమార్ కావచ్చు పరిశుభ్రం కావచ్చు వీరందరూ ఒక శావకుడుగా మార్చబడి వారి పని వారు చేసుకుంటూ వారి కష్టా జీవితంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి వారిచ్చే కానుకును ఆశించకుండా ఉచితంగా సువార్తలు ప్రకటించి వెళ్ళటం అనేది నేను చాలా సంతోషిస్తున్నాను నేను కోరుకునేది ఏంటంటే ఈ కుటుంబం ద్వారా కానీ శాంతమ్మ పరిశుద్ధమా పరిశుద్ధరా వెళ్ళిపోలేక తల్లి శాంతమ్మ వెళుతూ సుందరవన్న మారక ఆమె మాత్రం ఖచ్చితంగా ప్రార్థనకు వెళ్ళేది కన్నీటి ప్రార్థన చేసేది ఆమె ప్రార్థన మరి సావకుల యొక్క వాక్యము ద్వారా ఈరోజు ఈ కుటుంబాలు ఈ విధంగా ఆత్మానుసారంగా ఉన్నాయి ఇంత ప్రశాంతంగా జరుగుతుందంటే ముందు వారు మార్చబడటమే కారణం లైబ్రరీ దీంతో ప్రశాంతంగా ఉండదు దేవునికి భయం కలిగిన కనుక నేను కోరుకునేది కుటుంబాల గురించి ఏంటంటే మన సంఘం విక్రయాల ద్వారా గురించి మీకు తప్పని అవసరం లేదు ఈ గ్రామం కోసము మీరు ప్రార్థన చేయాలని మన మందిరం యొక్క అవసరం కోసము మందిరం యొక్క ఆత్మల రక్షణ కోసము మీరు తప్పనిసరిగా మీ వ్యక్తిగత ప్రార్థనలు ప్రార్థన చేస్తూ మీరు ఈ యొక్క సంఘక్షేమం కోసం మా ప్రార్థన చేయాలని అనేక ఆత్మలు రక్షించబడాలని నేను వదిన సేవలో కూడా కూడా జ్ఞాపకం చేసుకోవాలని మరి మీకు తెలియజేస్తూ మరి ఇలాంటి ప్రేమ కలిగిన ఈ కుటుంబం ద్వారా సావకులు రావడం ఆశ్చర్యకరం వారు చేసిన ఆ పరిచర్య ఈరోజు అనేక మందిని సేవకులుగా తయారు చేస్తున్నారు దేవునికి మహిమ కలుగును గాక మరి కుటుంబాలని తుభయ్య గారిని ఆ వన్నారి ప్రేమించిన కుమారు సుందరరావు శాంతమ్మ అయ్యన్న భాగ్యమ్మ ఆనందరావు చోతి వారికి చిన్న అలాగే ఆదంగాలు మరియు వారి మరి ఇంటికి అల్లుడు ఆయన ఆదంగా ఈ రోజు మన మంచిగా కూర్చున్నాడు ఒకప్పుడు సుదయ్య గారు జరిగొరం కూడా అంతా గదరగోళం దేవుడే మార్చాడు దేవుడు చేసిన ప్రార్థన కలదు కాబట్టి స్వరతంగా ఈ సమయాన్ని తప్పదిస్తున్నారు ఈ సమయాన్ని సద్ది నాకు పంచుకోవాలి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు వరుష నామంన మీకందరికీ శుభాభివాదనాలు తెలియజేసుకుంటున్నాను ఫాస్టర్ గారికి ఫాస్టర్ నతానియర్ గారికి తదితరా పాస్టర్ ప్రసాద్ గారికి పాస్టర్ నారాయణ గారికి పాస్టర్ డేవిడ్ గారికి ఇంకా నేను మొట్టమొదటిసారి వీరిని పరిచయం చేసుకుంటున్నా కాబట్టి నాకు అంత కొంచెం కష్టమే జ్ఞాపక శక్తి కదా వయసు పెరిగి కొద్ది తగ్గిపోతా ఉంటుంది మనిషి మతి మరుపు జీవి వారం ఏం ధ్యానించాం వాక్యం అంటే ఎవరికి గుర్తుకుంటది కొంతకాలానికి పోయిన వారం ఏం ప్రకటించడం కూడా గుర్తుకుంటది ఎందుకంటే మన జీవిత విధానం అది ఆ రీతి ఉంది అనేకమైన పనులతో అలిసిపోతున్నాం మనం కదండి అనేకమైన పనులతో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నెన్నో పనులు చేస్తూ మలసిపోతా ఉంటాం కానీ మీకు ఒక విషయం జ్ఞాపకం చేయాలనుకుంటున్నా ఈ దినము మనము ఆ మనతో పాటు లేదు శ్రీమతి వన్నమ్మ గారు ఆ గారి సతీమణి నేను కలిసిన తనతో పాటు ఆ కొంతసేపు ప్రార్థనలో సమయం గడిపినాను కొంతకాలం క్రిందట ఆరాధనలో సమయం గడిపినాను కాబట్టి నాకు బాగానే పరిచయం తను కానీ తను ఉదయం నాకు తెలవడము దాని తర్వాత అదే రోజు మా పెద్దమ్మ చనిపోయింది ఉదయం సో ఇద్దరు పెద్దవాళ్ళు చనిపోవడం కొంచెం కష్టమే కదా కాబట్టి అక్కడ పరిగెత్తాలా ఇక్కడ పరిగెత్తాలా కొంచెం కష్టమే హైదరాబాద్ సిటీ మీకు తెలిసినంత వైశాల్యమైందో కాబట్టి ఒక ఒక మూల నుంచి ఇంకొక మూల పోవాలంటే రెండు గంటలు పడుతుంటాయి కానీ అన్ని పనులు మనం చేసుకోవాలి ఈ లోకంలో పట్ల మనకి ఆసక్తి కలిగి మనం జీవించాల వనమ్మ గారు రక్షణ పొందినవారు దీని దాకా గారి నుంచి తను బాప్తిజమం పొందినది వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలో పాల్పొందిన వారు ఆయనతో పాటు నివసిస్తారు కాబట్టి బాప్తిజమము అనేది ఆయన మరణ భూస్థాపన పునరుదంలో పాల్పొందడం ఇది అందరం మనం విశ్వసించాల్సిందే ఇంకా ఎవరైతే బాప్తిజ్మం పొందలేదో త్వరగా మీ జీవితాలు ప్రభు సమర్పించుకోవాలి ఎందుకంటే ఇంకొక కోవిడ్ టైం వస్తే ఎంతమంది బ్రతుకుంటారో మనకు తెలియదు నాకు తెలిసిన మంది చాలా మంది చనిపోయారు సేవకులు కూడా చనిపోయారు సామాన్య ప్రజలు కూడా చనిపోయారు ఏ డాక్టర్లు కూడా ఏం చేయలేకపోయారు డాక్టర్లే చనిపోయారు చాలా మంది కాబట్టికొక రోగం ఇలాంటిది వస్తే ఎవరు బ్రతుకుంటారో ఎవరు బ్రతికుంటారో మనకు తెలియదు మన చేతిలో లేదు కానీ ఒకటి ఉంది మన చేతిలో ఏందంటే దీపం ఇల్లు చక్క నీ జీవితాన్ని చక్కబెట్టుకోవాలా వనమ్మ తన జీవితాన్ని చక్కబెట్టుకుంది తన బిడల జీవితాలను చక్కబెట్టుకుంది తన బిడలని నేను చూసినాను ప్రతి ఒకతని తప్ప వారందరినీ నేను చూసినాను వారందరినీ నేను దర్శనం వాదో వరణతో పరిచర్యలో ఉన్నారు కాబట్టి వారి గురించి నాకు బాగా తెలుసు మంచి ఆసక్తి కలిగిన కుటుంబం ప్రార్థనా పూర్వకంగా జీవించే కుటుంబం ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా చెల్లించని కుటుంబం నాకు అది చాలా నచ్చింది క్రైస్తవ జీవితంలో ఒక బలైనత కష్టం వస్తే అయ్యో ప్రవ్వా అనేది కానీ ప్రతి కష్టంలో ఆయన మనకు సహాయకుడు ఆయననే మనల్ని నడిపించేవాడు అన్న సత్యము మర్చిపోతా ఉంటాం మనం జ్ఞాపకం చేసుకోలేనొచ్చు ఉదయం నేను నాలుగు నాలుగు గంటలకు ఈ ప్రాంతానికి రావడం జరిగింది నాకు మొట్టమొదటిసారి నేను రావడం ఈ ప్రాంతానికి ఒక ప్రాంతాల్లో దిగాల్సిందే పోయి ఇంకొక బస్ ఎందుకంటే గాఢ నిద్రలో వంటిని కందుకూరు కందుకూరు కాల్సి నేను తీరా చూస్తే అది టంగుటూరు ఎందుకైతే మొత్తం మొదటి సవరణం కాబట్టి కొన్నిసార్లు మన పరిస్థితి కూడా అదే రీతి ఉంది ప్రభు ఎన్నిసార్లు పిలుస్తున్నాను ఇది ప్రభు పిలుప లేక ఇంకొకరు పిలుపా అని మోసపోతా ఉన్నాము ఈరోజు మోసుకోవడానికి వెళ్ళేది మీరు ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ఒకటి గమనిస్తుంది ఏంటంటే ఇందాక పాసర్ గారు చెప్తున్నారు ఇక్కడ దుఃఖం ఏమీ సరిపతలేరు ఎవరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత హడబడి ఉందంటే అది జరుగుతుందా అనిపిస్తుంది ఆ బ్రదర్స్ మన దిలీపే గాని పరశుద్ధరావు బ్రదరే గాని రవి బ్రదరే గాని వాళ్ళ అన్న ముఖ్యంగా ఎక్కడున్నాడు ఆయన ఎక్కడున్నారా అతను ఇక్కడెక్కడ ఉన్నారా వీళ్ళందరూ ఎంతో సంతోషంగా నాలుగు గంటల నుంచి పనులు చేస్తున్నారు ఇది పెండి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ జరుగుతుంది దుఃఖకరమైన కుటుంబంలో ఇట్లా ఉండదు అందరు నిర్మానుషంగా ఎక్కడొక మూల కూర్చొని అంటారు కానీ ఇది అది లాగా ఉంది నాకు ఆనందం మీకు ఒక విషయం నేను చెప్పడం అనుకుంటున్నా నిరీక్షణ ప్రజల వల్లే మనం దుఃఖపడద్దు అని పౌలు దశలో రాసిన పత్రిక నాలుగో అధ్యాయంలో జ్ఞాపకం చేస్తాడు పదహారో వర్షం నిరీక్షణ అంటే ఏంది ఈరోజు నేను ఒక మూడు పేజీలు రాసుకొని వచ్చిన నిన్నంత కష్టపడి ఈ మూడు పేజీలు నేను చెప్పగలనా అర్ధగంటే సమయం ఇచ్చారు నాకు బలహీనత ఏంటంటే అనేకమైన పనులతో అలిసిపోయినప్పుడు సమయం దొరకదు మీరు చెప్పండి వ్యక్తిగతంగా మీ జీవితాలలో ఎంతో సమయం గడుపుతున్నారు ప్రతిరోజు మీ కొరకు మీరు పని చేసే వాళ్లే కానీ చదువుకునే వాళ్ళే కాని కనీసం ఎనిమిది గంటలు మీ కొరకే స్వార్థం తక్కిన ఎనిమిది గంటలు ఇంటికి వచ్చాక టీవీ ముందు కూర్చుంటారో ఇంకేం చేస్తారో నాకు తెలీదు పండుకొని లేచేటప్పటికి ఇంకొక ఎనిమిది గంటలు గడిచిపోయాయి అంటే పదహారు గంటలు మీ జీవితంలో మీరు గడిపించుకున్నారు మీ కొరకే పక్కిన ఎనిమిది గంటలు ఏం చేసినారు అంటే నేను చెప్తున్నాను ఎవరు జవాబు ఇవ్వలేరు ఇక్కడ మీరు ఎవ్వరు ఇవ్వలేరు ఎనిమిది గంటలు ఉదయం నుంచి సాయంత్రం వారు పని చేస్తున్నారు ఇంటికి పోయినాక ఎనిమిది గంటలు నిద్రపోతున్నారు తక్కిన ఎనిమిది గంటలు ఏం చేశారు మనిషికి ఇచ్చింది ఇరవై గంటలే కదా ఆ ఇరవై గంటలలో పదహారు గంటలు మీరు మీ కొరకు మీ స్వార్థం కొరకు వాడుకుంటున్నారు తక్కిన ఎనిమిది గంటలు ఏం చేసినారంటే నేను వేదిక మీద ఉన్న పాసలకు ప్రశ్నిస్తున్నాను మీరేం చేస్తున్నారు ఒకసారి పరిశీలించగలిగినరా నేను ప్రతిరోజు ఈ ప్రశ్న నన్నేస్తున్నాను నేను వేసుకుంటున్నాను ఈ పక్కిన ఎనిమిది గంటలు నేను ఏం చేస్తున్నాను మీరు అన్నచ్చు ఎనిమిది గంటలు రెండు గంటలు తీసే మాసర్ గారు మేము వంటలు వండుకోవాలా వంటలు వడ్డించుకోవాలా తినాలా కరెక్ట్ రెండు గంటలు తీసేసే ఇంకా ఆరు గంటలు మీరు ఈ ఆరు గంటలు మీరు ఏం చేస్తున్నారంటే కూడా మీరు చెప్పలేరు ఎట్లా పోగొట్టుకున్నారు కూడా మీరు చెప్పలేరు మీరు రోజు ఆరు గంటలు పోగొట్టుకుంటున్నారు మీ జీవితాలలో ఇది మీకే కాదు నాకు కూడా వర్తిస్తుంది సేవా పరిచయలున్న నాకు నేను చెప్పాల జవాబు ఏమైందో మీ ఆరు గంటలు దుష్టుడు దొంగిలించండు మీ దగ్గర నుంచి ఆరు గంటలు దుష్టుడు దొంగిలించండు మీకు తెలియని కూడా తెలియదు ఎందుకు మీరు ప్రభులు సంపూర్ణంగా జీవించలేకపోతున్నారు ఎందుకు ప్రభువుని గురించి సత్యాన్ని గ్రహించలేకపోతున్నారు మీరు అనేకమైన పనులతో అలిసిపోతున్నారు మారతా లాగా మన ప్రభు అంటున్నాడు మార్తా మార్తా రెండు సార్లు నీతో మాట్లాడుతున్నాను ఇంకొక అవకాశం లేకపోవచ్చు నీ జీవితంలో రెండు సార్లు దేవుడు నువ్వు అనేకమైన పనులతో అలిసిపోతున్నావు పదహారు గంటలు ఏమి సాధించినవు నీ జీవితంలో సున్నా ఏమి సాధించలే ఒకడు సర్వస్వం సంపాదించుకొని వాడి ఆత్మని పోగొట్టుంటే వాడికి ఏమి లాభము అంటుండేసు ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారు చెప్పండి పదహారు గంటలు మీరు ఏదో సాధిస్తారా అనుకుంటున్నారు మీ జీవితంలో మీరు ఏదో బిజినెస్ చేస్తున్నారా ఉద్యోగాలు చేస్తున్నారా ఏదో చేస్తున్నారు మీరు ఏదో సంపాదించుకుంటున్నారు కానీ అంత వృధా సున్నా సుబ్బయ్య గారు ఏం తీసుకుపోలేదు ఇక్కడి నుంచి వనమ్మ గారు కూడా ఏం తీసుకుపోలేదు ఇక్కడ నుంచి మా తల్లిదండ్రులు కూడా ఏం తీసుకుపోలేదు ఎంత ఆస్తి సంపాదించుకున్నా విడిచిపెట్టి పోయాల్సిందే ఎంత డబ్బు ఉన్నా ఎంత బంగారం ఉన్నా ఎంత కీర్తి ఉన్నా ఎంత మంచి పేర్లు సంపాదించుకున్నా అన్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే ఒక్కటి నీ అంటొస్తుంది నీ ఆత్మ ఆ ఆత్మను కూడా నువ్వు పోగొట్టుకుంటే నీకు ఏమన్న లాభమా జ్ఞానం ఉన్నదా బుద్ధి తనం అంటాం కదా నిజంగా బుద్ధి ఉంటే నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలా మనమ్మ కాపాడుకుంది ప్రభులో తన జీవితాన్ని దాచుకుంది భద్రపరుచుకుంది కాబట్టి పౌలు తెలుసుకు మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు అసలు ఏమంటుందంటే మన ప్రభు తిరిగి వస్తాడు ఇదొక్కటే క్రైస్తవ జీవితంలో నిరీక్షణ రక్షింపబడ్డ వారందరికీ ఒకటే ధైర్యం ఏంటంటే ఆయన తిరిగి వస్తాడు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఎవరి కొరకు వస్తాడు మొదటి పాయింట్ రెండవది ఎవరిని వెంట పెట్టుకొని వస్తాడు రెండునే అక్కడ అంశం మొదటిది ప్రభునందు నిద్రించిన వారు అంటే వారి జీవితాలని ప్రభుకి సమర్పించుకున్నవారు యేసు ప్రభు యొక్క రక్తంలో వారి పాపములు కడుక్కున్నవారు ఆయన కొరకు సంపూర్ణంగా వారి జీవితాలు సమర్పించుకున్నవారు వారు చనిపోయినను వారిని ప్రభు వెంటబెట్టుకొని వస్తాడనుంది కాబట్టి మీరందరూ ఒకవేళ ఆరు దినం వరకు బ్రతికి ఉంటే మన ప్రభు ఈ క్షణంలో రావచ్చు ఈ క్షణం రావచ్చు నెక్స్ట్ మూమెంట్ రావచ్చు సాయంత్రం వరకు రావచ్చు రాత్రి రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఒకవేళ ఈ రోజు మన ప్రభు తిరిగి వస్తే వనమ్మను వెంట అనేక మంది భక్తులని వెంట వే వేల మంది భక్తులను ఉంది అక్కడ వాక్యం యువత పత్రికల్లో చూస్తాం వే వేల మంది భక్తులని వెంట పెట్టుకొని మనకింతకుముందు పోటుకున్న మన ప్రియులు ప్రభునందుని ఎదరించిన వారిని అందరినీ వెంట పెట్టుకుని వస్తారు మీరు చూస్తారు అది దాని తర్వాత సజీవులుగా ఉన్న మనము ఆయనని కలుసుకుంటాం కాబట్టి ప్రభుని కలుసుకోవడం నిశ్చయం ఒకటే విధానం ఒకవేళ నీ జీవితం నువ్వు ప్రభుకి సమర్పించుకుంటే సంతోషంగా ఎదుర్కొంటావు ఆయనని హత్తుకుంటావు ఆయనను ముద్దు పెట్టుకుంటావు ఒకవేళ నువ్వు ప్రభుని ఈరోజు స్వీకరించకపోతే ఆయనను చూసి గజగజ గనుపుతో ఆయన కండ్లు ఎట్టున్నాయంట అగ్నితో ఉన్నాయంట అగ్నిమయమైన కండ్లు అవి అగ్ని నేత్రములు అనుంది వాక్యం అగ్ని నేత్రములు ఆయన వస్తున్నాడు అగ్ని వెంట పడుతు వెంట వస్తూ అది చూసి సకల గోత్రంల వారు రొమ్ము కొట్టుకొట్టు పరిగెత్తిపోతారన్నది ఈ లోకం ఈ లోకంలో ఎవరైతే ప్రభుని స్వీకరించినదో వాళ్ళందరూ గజ గజ వనుపుతూ ఎంత చెప్పినను వినలేదే ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినను వినలేదే వాళ్ళందరూ అయ్యో అని రొమ్ము కొట్టుకొట్టు పరిగెత్తిపోతున్నారట కాబట్టి ఇటువంటి అవకాశము ఇటువంటి అవకాశం ఇంకొకటి మన జీవితంలో రాకపోవచ్చు ఇటువంటి దినము మన జీవితంలో ఇంకొకటి ఉండకపోవచ్చు ఎందుకంటే ఒకసారి చూడండి ఎవరి దగ్గర బైబుల్ మీరు చదవచ్చు వాక్యాలు కీర్తనల గ్రంథము ప్రభు మనకి ఎంత ఓదార్పన్న విషయము ఈ క్షణంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి మనము వనమ్మ అనే పండగని ఇక్కడ ఆచరించుకుంటున్నాం అని నేను అంటాను లేక ఆ లేక జ్ఞాపకార్థ కూటమిలాగా నాకు అనిపిస్తులేదు ఇది ఒక సెలబ్రేషన్ ఒక పండుగ లాగా అనిపిస్తుంది నుంచి వారు అందరినీ చూస్తే వారు పని చేద్దామని ఏదో చేద్దామని ఏదో సాధిస్తామని ఎంతో ఆనందంతో ఎక్కడ పడితే అక్కడ పరిగిస్తా నేను చూశాను నేను అదే అనుకుంటున్నాను ప్రభు చనిపోతే దుఃఖంలో ఉంటారు కానీ వీళ్ళే ఎంత సంతోషంగా ఉన్నారు ఎందుకు సంతోషంగా ఉన్నారంటే వనమ్మ రక్షింపబడింది కాబట్టి వనమ్మ తన జీవితం ప్రభుకించుకుంది కాబట్టి వనమ్మ ప్రభులో కాబట్టి ఆమె బాప్ పొందిన స్త్రీ కాబట్టి ప్రభు కొరకు నిలబడింది కాబట్టి ఎప్పుడు చూసినా సంతోషం ఆమె ముఖంలో ఎప్పుడు నువ్వు ఆమెలో నేను కలిసినప్పుడల్లా నాకు తగ్గుతుంటే కనిపించేది నాకు అంటే ప్రభులో ఉంది కాబట్టి సంతోషం ఉంది ప్రభులో లేని వానికి అంత దుఃఖమే బయటికి ఆనందంగా కనిపిస్తారు గాని వారి ఆత్మ వేదనతో నిండి ఉంటది చూడండి ఒకసారి కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం విరిగిన హృదయం విరిగిన వారికి యహోవ ఆసన్నుడు నలిగిన మనసు గల చూడండి ఆయన రక్షించను మీ హృదయము విరగకపోతే మీ జీవితము నలగకపోతే ఆయన నిన్ను రక్షించలేడు ఇదైనా మీరు తీర్మానించుకోవాలా మీ హృదయాలు కఠినంగా ఉంటే రాతి బండలాగా ఉంటే మీరు ప్రభుని తిరుణీకరించిన వారైతే బహు కష్టం మీ జీవితాలు ముఖ్యంగా మీరనే కాదు మీ కుటుంబీకులు కూడా మీ పిల్లలే కానీ మీ భర్తలే కానీ ఎవరైనా కానీ వారు మార్పు చెందకపోతే మటుకు ఒక దిన మీరుండచ్చు చక్కడ పరలోకంలో వాళ్ళు ఉండకపోతే మీ పరిస్థితి ఏంటి పరలోకానికి పోయి మీరు సంతోషం ఉండరు ఈ విషయం బాగా జ్ఞాపకం చేసుకోండి నేను పరలోకం పోయి నా కుటుంబీకులు పరలోకం లేకపోతే నా బంధుమిత్రులు పరలోకం లేకపోతే నా ఇరుగు పొరుగు వారు పరలోకం లేకపోతే నాకు ఏం సంతోషం చెప్పండి దరిద్రున్న లాజరు అక్కడ ఉన్నాడు అబ్రహాం రమున ధనవంతుడు నరకంలో మంటలో మండుతా ఉన్నాడు అక్కడ కనిపిస్తుందా లేదా పరలోకంలో ఉన్నవారికి నరకంలో ఏం జరుగుతుందో కనిపిస్తుంది ఒకరోజు కాబట్టి నీ తీర్మానం ఈరోజు నువ్వు చేసుకోవాల్సింది నీ జీవితాన్ని ప్రభుకి సంపన్నగా సమర్పించుకోవాలా అదే కాకుండా నువ్వు నీ కుటుంబీకుల గురించి ప్రార్థించాలా ఎందుకంటే వారి రక్షణ పొందలేదనుకోండి అకస్మాత్తుగా వాళ్ళకి ఏమన్నా శ్రమ తటస్థిస్తే వాళ్ళు నరకానికి పోతారు అప్పుడు నువ్వు దుఃఖపడాల్సి వస్తుంది ఒక తండ్రి బాధ నేను ఒకరోజు అర్థం చేసుకున్నాను తన ఏకైక కుమార్తె చనిపోయింది కాలేజీలో మంచిగా చదువుకుంటుంది అమ్మాయి కాలేజీ ఫస్ట్ టీచర్లందరికీ ఆ అమ్మాయి అంటే ఎంతో ఇష్టం అంత బాగా చదువుకొని ఫస్ట్ క్లాస్ లో పాస్ అమ్మాయి చనిపోయింది తన తండ్రి జ్ఞాపకార్త కూటమి రోజు పాప గురించి ఏడుస్తూ చెప్తున్నాడు మైక్ లో అది నన్ను బేదన నాకు పట్టింది అది నేను ఎక్కడ చెప్పక మానను మీ పిల్లల జీవితం అట్లా ఉండదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను చెప్తాను సాక్ష్యం ఈ అమ్మాయి ఎంత బాగా చదువుకుంది టెన్త్ క్లాస్ ప్రాపర్ ఫస్ట్ క్లాస్ లా పాస్ అయింది గోల్డ్ మెడలిస్ట్ తండ్రి అంటుండమ్మా ఇప్పుడన్నా బాప్సం పొందమ్మా అంటే నానా టెన్త్ క్లాస్ అయిపోయింది కదా నాయన ఇంటర్మీడియట్ వచ్చినాక తీసుకుంటాను నానా బాప్సిజం అని వాయిదా వేసింది ఇంటర్మీడియట్ వచ్చింది ఇంటర్మీడియట్ కూడా పాస్ అయింది ఇప్పుడన్నా తీసుకోవమ్మా డిగ్రీకి వచ్చినాక తీసుకుంటాను ఆయన మళ్ళీ వాయిదా వేసింది డిగ్రీ అయిపోయింది చివరి దశకు వచ్చింది చివరి క్షణాలు డిగ్రీకి ఆ క్షణంలో అమ్మాయికి కుక్క గరిచింది తనే ఆడు తనే కొనుక్కొని పెంచిన కుక్క కాటు దాంతో అమ్మాయి హాస్పిటల్లో ఉండి అరుస్తూ బహు భయంకరమైన శ్రమ అనుభవించి మరణించింది అమ్మాయి బాప్తిజం పొందలేదు తండ్రి ఘోష అది మీ పరమ తండ్రి అయిన యేసు ప్రభు గోష కూడా అదే రోజు మీరు రక్షణ పొంది పొందకపోవడము లేక ప్రభుని తృణీకరించిన జీవితం ఆయనని ఎంతగానో వేదంలోనికి తోసేస్తుంది ఈ క్షణం ఏదైనా ఏడుస్తున్నాడు నేను నేను పంపిస్తా ఈ లోకానికి ఈ లోకానికి నేను నేను పంపించిన కానీ నువ్వు ఈ లోకం తట్టు తిరుగుతూ ఈ లోకంలో ఏదో సాధిస్తున్నావు అనుకుంటున్నావు కానీ నీ ఉనికి పట్టు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అక్కడ మర్చిపోయినావు నువ్వు పర్లోకవాసి ఒకప్పుడు నీ ఆత్మ ఉండే తల్లి గర్భం ద్వారా నువ్వు లోకంలోకి వచ్చినావు తిరిగి నువ్వు అక్కడికి పోవాలా కానీ మార్గం మర్చిపోయినావు ఏ ఒకడే మార్గం ఆయనను స్వీకరించగలిగితేనే కానీ ను తిరిగి ఆ మార్గం పొందుకోలేవు కాబట్టి నీ హృదయము విరిగి నలగకపోతే కష్టం ఎందుకంటే మొదటి కొరింతల్ రాష్ట్ర చూడండి ఎవరన్నా మొదటి కొరింతల్ రాష్ట్ర పత్రిక అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం ఆదామునందు ఎలాగో వృద్ధి పొందుచున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడతారు ఇప్పుడు ఒక విషయం మీరు నేను చెప్పాలనుకుంటున్నాను ఎవరైతే యేసుని ఇంకా రక్షణ సొంత రక్షకులు స్వీకరించలేదో ఎవరైతే యేసు వారి జీవితాల్లో సమర్పించలేదో మీరు బయటికి బ్రతికిన వాళ్లే కానీ మీ ఆత్మ చచ్చింది అంటే మీరు కచ్చితంగా నరకపోతారు ఎవరైతే యేసుపురందు రక్షణ అనుభవంలో లేనివారు ఏ సుప్రభుని ఇంకా సొంత రక్షకంగా స్వీకరించిన వారు ఉంటే వారు ఆత్మలో చచ్చిన వారే నువ్వు పైకి ఎంత మంచిగానే ఉండొచ్చు గంభీరంగా ఉండొచ్చు బాగా చదువుకుని ఉండొచ్చు నీకు ఆస్తి ఎంతస్తు ఉండొచ్చు మంచి ఆరోగ్యం ఉండొచ్చు కానీ నువ్వు చచ్చినవడవే నువ్వు చచ్చిన దానవే ఏ సుప్రభులకి వస్తేనే కాని నీకు జీవము లేదు ఎందుకు వాక్యం చెప్తుంది ఆయన నిన్ను జీవింప చెయ్యగలడు ఆయన నిన్ను జీవింపజేస్తే నీకేమో జరుగుతుంది చూడండి మొదటి కొరతలు రాష్ట్ర పత్రిక పదిహేనం త్వరగా మొదటి కొరతలు రాష్ట్ర పత్రిక పదిహేనం యాభై నాలుగవ నుంచి ధరించుకున్నప్పుడు అమర్తను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడిన వాక్యము నెరవేరు నెరవేరును నెరవేరును నెరవేరుతుంది మీ జీవితాలలో ఎప్పుడైతే ప్రభుని స్వీకరిస్తారో మీరు ఈ చచ్చిన శరీరము చచ్చిన ఆత్మ బ్రతికింపజేస్తది ఎస్ ప్రభు దాన్ని బ్రతికింపజేస్తాడు అప్పుడు మరణానికి విజయం ఉండదు మరణము నీ మీద ఇంకా పరిపాలన చేస్తుంది నువ్వు అందుకే భయపడతావు హాస్పిటల్ పోతే ఎందుకు భయపడతావు తెలుసా అయ్యో చనిపోతాడేమో అని భయపడతాడు ఐసీలో ఉంటే భయపడతాట ఏడుస్తా ఉంటారు చనిపోతుం చనిపోతుండని రక్షింపబడ్డవాడు ఐసీలకు పోయినా మనం భయపడము ఎందుకంటే నేను తరచుగా హాస్పిటల్స్ వెళ్తూ ఉంటాను ఆయుస్యూలకు పోయి ప్రార్థన చేసి వస్తా ఉంటాను పేషెంట్స్ కి కొంతమంది మంచిగా కొంతమంది చనిపోతారు నా ప్రభు బయలుపరిచప్పుడు ప్రవ్వా ఈమె ఆత్మని మీ సన్నిధికి చేర్చుకో ఈమె పాపములను క్షమించు ఆమె చెవుల్లో చెప్తాను ఓ సిస్టర్ నా స్వరం మీకు వినిపిస్తుందా ఒకవేళ వినిపిస్తే నేను చెప్తున్న మాట వినండి ఎస్ ప్రవ్వా నా పాపములు క్షమించు నేను పాపిని నా పుట్టుకతోనే నేను పాపిని పాపంలో జీవించినందు నా కొరికి లోకంలోకి వచ్చిన కానీ నేను నేను అనేక పర్యాలు తృణీకరించిన కానీ ఈ క్షణం నేను ఈ మరణ క్షయం నా పాపాలు క్షమించినైనా నన్ను నీ బిడగా స్వీకరించుకో ప్రవ్వ పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రవ్వ అని చిన్న ప్రార్థన నేర్పిస్తే బయటికి రాగానే మరణిస్తుంది ఎన్నో కేసులు చూస్తున్నట్ల కాబట్టి చూడండి ఆయన వర్షంలో ఉన్నాయి పునరుద్ధానము జీవము నేనే అన్నాడైనా కాబట్టి నేను జీవింపజేసేవాడు కూడా మన ప్రభువే కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి ఈ దినము నీ జీవితాన్ని అతనికి సమర్పించుకోవాలని నేను మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాను ఒకసారి చూడండి రోమన్ రాష్ట్ర పత్రిక పదో ఏ రీతిగా ఇది సాధ్యం ఇది మనుషులకు అసాధ్యం నిన్ను రక్షించుకోలేవు నువ్వు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఎక్కడికి నీకు రక్షణ రాదు నేను అడిగిన అనేక మందిని మీరు ఇంతగా తీర్థర్తలు చేస్తున్నారు కదా ఇన్ని ప్రాంతాలు తీరుతున్నారు దేశమంతా నిజంగా మీకు ధైర్యం ఉందా చెప్పగలరా నేను పరలోకం పోతాననేసి అంటే వాళ్ళు లేదు మాకు తెలియదు మేము కేవలం నమ్ముతున్నాం అంతే కానీ బైబుల్లో ఉంది గ్యారంటీ యేసు ప్రభుని సొంత రక్షకుని స్వీకరిస్తే నీ పాపముల నుంచి నువ్వు బిడుదల నీకు స్వర్గ ప్రాప్తి వేరే మార్గమే లేదు రోమరాష్ట్ర పత్రిక పదో అధ్యాయంలో పదమూడవశంలో పౌలు ఈ విషయాన్ని కప్ చేస్తుంటు గ్యారంటీ యేసుప్రభుని స్వీకరిస్తే నీకు స్వర్గ ప్రాప్తి గ్యారంటీ ఇంకా ఎక్కడ లేదు ఏ పురాణ గాథలలో లేదు నేను చూపిస్తా మీకు అన్ని చదివిన వాడిని కాదు చెప్తున్నాను పురాణ గాథలు చదివిన చెప్తున్నా ఇతర మత పుస్తకాలు చదివిన వాడిని కాబట్టి చెప్తున్నా బైబుల్ల తప్ప ఎక్కడ లేదు నిరీక్షణ బైబుల్ల తప్ప ఎక్కడ లేదు నిరీక్షణ గుడ్డిగా నమ్ముతావు గుడిగా ఒక దేవుడిని నమ్ముతావు గుడ్డిగా ఒక దేవతని నమ్ముతావు చనిపోయినాక ఆ దేవుడు ఆ దేవతని గడిపేకపోతే నీ పరిస్థితి ఏంటి నీకు ఆ ధైర్యం ఉందా చెప్పగలవా నేను పలాని దేవత కుల దేవతను పూ పూజిస్తున్నాను నేను చనిపోయినాక ఆ దేవత నాకు గ్యారెంటీ ఇవ్వగలవా కానీ బైబుల్ చెప్తుంది నువ్వు గ్యారంటీగా వేసా అని చూడండి రోమరాస పత్రిక పదో అధ్యాయము పదమూడు పదిహేను వర్షాలు ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో రక్షింపబడును వారి వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయగలరు విని వారిని ఎట్లు విశ్వసించదురు ఆ ప్రకటించువాడు లేకుంటే ఎట్లా ప్రకటిస్తారు కాబట్టి ఇక్కడ ఈ వాక్యం చెప్పబడుతుంది కాబట్టి మీరు నమ్మాలా ఏమని ఈ వాక్యం చూడండి ప్రభు నామంను బట్టి ప్రార్థించు వాడు ఈ దినం మీరు తీర్మానించుకోవాలా యేసుక్రీస్తు నామం బట్టి మీరు ప్రార్థిస్తే మీరు రక్షింపబడతారు అనేది గ్యారంటీ చెప్తుంది మీరు అనొచ్చు నాకు ఎవ్వరు చెప్పలేదు మీరు నాకు వీల్లేదు ఒకరోజు ఆయన దగ్గర నిలబడ్డప్పుడు తీర్పు దినమున తండ్రి ప్రవ్వా నాకు ఎవ్వరు చెప్పలేదు ప్రవ్వా అంటే ఒకనొక దినము వనమ్మ అనే స్త్రీ కూటమి రోజు ఫలాని పాస్టర్లు వచ్చి మాకు మీకు వాక్యం చెప్పినరు మీరు విన్నరు అంటే నీ పరిస్థితి ఏమైతుంది ఆ అబద్ధం చెప్పిన వాడు అబద్ధం చెప్పిన కాబట్టి ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదన్న విషయం ఇక్కడ ఈ వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది ఎందుకంటే ఏ పేదం లేదు అందరు పాపం చేసిన వాళ్ళమే కాబట్టి మన పాపం నుంచి మనల్ని రక్షించేవాడు యేసు ప్రభు ఒక్కడే అక్కడ దిక్కి చూడకండి చూడండి ఎందుకంటే విష్ణుడు అనేక పర్యాలు మనల్ని మోసగిస్తూనే ఉన్నాడు మన పాపం నుంచి మనం విడుదల పొందకపోతే మనము ఆయన సన్నిధిలో ఉండలేము ఎందుకంటే నిషిద్ధమైనది ఏది కూడా అక్కడ పోదటంట నీలో కొంచెం అపవిత్రత ఉన్నా నువ్వు అక్కడ ఉండలేవు బహు పరిశుద్ధంగా జీవించడం నేర్చుకోవాలా రక్షణ అనుభవం నీకు బహు ప్రాముఖ్యమైంది నీ జీవితాన్ని అతనికి సమర్పించుకో ముఖ్యంగా నేను చెప్పవలసిన విషయం ఏంటంటే దాని గ్రంథం తొమ్మిదవ దేళ్ళు మనం చూస్తాము ఇప్పుడు ఇప్పుడు చదవక్కడి నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఒక గొప్ప దైవ తన ప్రజల గురించి ప్రార్థిస్తుండు నా ప్రజల పాపంను క్షమించి తండ్రి అని ప్రార్థిస్తున్నాడు నువ్వు ఒకవేళ రక్షణ పొందిన నువ్వు ఒకవేళ రక్షణ పొందిన నీ కుటుంబం గురించి నువ్వు ప్రార్థించాలా నీ భర్త ఇంకా మారలేదు నీ భార్య ఇంకా మారలేదు నీ పిల్లలు ఇంకా మారలేదు ఇంకా వాళ్ళు నీ జీవితం ప్రభుకు సమర్పించుకోలేదు నువ్వేమో వారి గురించి ఏదో ప్రార్థిస్తున్నావు ప్రభావ నా బార్ భర్త పాపం క్షమించింది నా భార్య పాపం క్షమించు తండ్రి నా పిల్లల పాపం క్షమించింది అయినా అని నువ్వు ప్రార్థిస్తున్నావా దానియులు ప్రార్థనట్లుంది నా ప్రజల పాపం క్షమించింది ఆయన అని ప్రార్థిస్తున్నాడు నా పాపము క్షమించట్టుండు ఆయన గొప్ప ప్రవక్త ఆయన కానట్టు నా పాపం క్షమించట్టుండు ఎన్ని పాపాలు చేస్తాం మనకు ఎవరు తెలుసు తెలిసి తెలియక చేసిన పాపం పాపం వాళ్ళని వచ్చి జీతం మరణం పాపం చేస్తే వాళ్ళందరూ మరణించి నరకాలు పోవాల్సిందే కానీ మనకు ఒక మంచి అవకాశం ఇస్తుండే దేవుడు ఏసు ప్రభు ఆయనని స్వీకరించి రోజు ఆయనని స్వీకరించడం వల్ల నీకు నీ పాపం నుంచి విముక్తి కలుగుతుంది నీకు ఎక్కడ శాంతి సమాధానం కలుగుతుంది లేదంటే నువ్వు ఇంటికి పోయినా ఆ బాధ ఉంటుంది పాపం అనే భారాన్ని నువ్వు నీ భుజం లేదా మోసుకుంటున్నావు దించేసుకోచ్చు దాన్ని దించేసుకుంటేనే నువ్వు సులభంగా ఉంటావు ఎందుకంటే నేను చూసిన చాలా మంది పాపలకు అమ్మయ్యా నాకు ఎక్కడ పోయింది అంటున్నారు అది పెద్ద భారంలో మోస్తున్నావు నీ నీ భుజాల మీద ఎన్నో సంవత్సరాల నుంచి చిన్ననాటి నుంచి మోస్తున్నావు ఇదన్నా దాన్ని నువ్వు విడిచేసుకో దించేసుకో సంచి ఎంతకాలం మోస్తావు నీ పాపం విడిచిపెట్టేసే వేసుకున్నావు తప్ప ఎవరు నీకు ఆ మార్గం చూపించలేరు కాబట్టి పాపంని ఈ యొక్క వనమ్మ పాపం నుంచి విడదల శాపం నుంచి విడదల రోగం నుంచి విడదల పొందింది ఆమెకి గుండె సమస్య ఉండే కానీ ఆమె గుండె సమస్యతో చనిపోలేదు గుండె సంబంధించిన రోగము ఆమె మీదా విజయము పొందలేదు ఆమె దేవుడు పిలిచిండు కాబట్టి వెళ్ళిపోయింది ప్రతి ఒక్కరికి ఒక ఆయుష్ దేవుడు పెడతాడు ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ కొందరికి త్వరగా కొందరికి ఆలస్యం తేడా కానీ ఆయన దృష్టిలో కరెక్ట్ సమయం నీ దృష్టిలో అనుకోవచ్చు ఇంత ఇంత త్వరగా తీసుకపోతాడు ఆ ప్రభు ఇంత పండు వయసు దాటినకపోయింది ఇవన్నీ మానవ తలంపులు ఆయన తలుచుకుంటే ఏ క్షణాలను నేను తీసుకెళ్లచ్చు ప్రతి ఒక్కరికి ఒక ఆయుష్ పెట్టింది కాబట్టి దాని కొరకు నువ్వు ఎదురు చూడద్దు హాస్పిటల్ పోయేంత వరకు ఎదురు చూడాలన్నా ఐసీలకు పోయేంత వరకు ఎదురు యాక్సిడెంట్స్ అయిపోయేంత వరకు ఎదురు చూడాలన్నా దీపం ఇల్లు చక్క నీకు మంచి మనసు ఉండగానే వినే స్తోమత ఉండేందు జ్ఞాపక శక్తి ఉండంగానే వివేచన శక్తి ఉండంగానే అర్థం చేసుకుంటే జ్ఞానం ఉండంగానే ఆయనను స్వీకరించాల ప్రభుల సంబృ సమృద్ధిగా ఎదగడం నేర్చుకోవాలా ఆయన అంటున్నాడు నేను వచ్చింది మీకు సమృద్ధి గల జీవం ఇవ్వడానికి అంత ఇంత జీవం కూడా కాదు జీవితం నేను మీకు ఇస్తా అంటున్నాడు ఆ సమృద్ధి జీవితము ఈ దినం నేను మీకు ప్రకటిస్తున్నాను యోహన్ సువార్త పదోద్యమము పదోవశములు ఉంది చూడండి నేను త్వరలో వాక్యాన్ని ముగించేస్తున్నా దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయటవచ్చును మరి దేనికి రాడు గోరలకు జీవం కలుగుటకును అవి సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్తున్నాను నిశ్చయం గ్యారంటీ ఏ స్ప్రో గ్యారెంటీ ఇస్తా ఉంటున్నాడు ఈ లోకంలో ఎవ్వరు గ్యారెంటీ ఇవ్వలేకపోయినాడు ఏ మత అధికారి గ్యారెంటీ ఇవ్వలేకపోయినాడు నేను అందరితో చర్చిస్తా ఉంటాను అడిగిన ఫలాని మతంలో గ్యారెంటీ ఉందంటే లేదు అన్ని మతాలస్తులను అడిగినా నేను భూజాలను అడిగినాను ముర్షదులను అడిగినాను మీ మతంలో గ్యారెంటీ ఉందా స్వర్గప్రాప్తి లేదు ఇందులో గ్యారంటీ ఉంది బైబిల్లో ఏసు ప్రభుల్లో గ్యారెంటీ ఉంది అని చెప్తున్నాడు నిశ్చయంగా నీకు స్వర్గప్రాప్తిని అనుగ్రహిస్తున్నాడు ఇప్పుడు నేను ఒక విషయం వాక్యాన్ని ముగించక ముందు కొంచెం మీరు ఏమనుకోకపోతే కొంచెం కఠినంగా ఉండే వాక్యం చెప్తా ఇంతవరకు మంచి వాక్యం విన్నారు కదా ఒక చిన్న వాక్యం అంతే అంతకంటే నేను ఇంకా మీకు చెప్పాను మీరేమో అని అనుకోండి నన్ను ఈయన ఇంత దూరం వచ్చి మమ్మల్ని తిట్టిపోయిండు అని అనుకోకండి మీ మంచి కొరకు దేవుడు అని ఎందుకు పంపిణో నాకు తెలియదు ఆ తర్వాత మీరు తెలుసుకుంటారు నాకు అసలే లేదు ఇష్టం ఈ ప్రాంతానికి రావడానికి ఎన్నో పనులు ముగించుకొని ఆపేసుకొని వచ్చాను ఇంత దూరం ఇది దేవుని ప్రేమ నా శరీర బలీనత ఉంది కానీ దేవుని యొక్క ఆత్మ నన్ను నడిపించదు ఇక్కడికి నేను చెప్పక మానను మీరు వినక మానదు ఇది మీరు తప్పక వినాలా పోవాలా ఎవరు పరలోకంగా పోతారు ఎవరు పోరు అవసరమా లేదా చూడండి ఇప్పుడు మొదటి కొరితలు రాసిన పత్రిక మొదటి కొరితలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు కొంచెం మెల్లగా చదవండి ఎవరన్నా అన్యాయస్థులు ఎవరు ఎవరు పర్లోకానికి పోరు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి మీలో అటువంటి వారు ఉంటే చూసుకోండి తినొచ్చు మొదటిదిగా అన్యాయస్తులు దేవుడి రాజ్యమునకు దేవుడి రాజ్యం కాలేరు వారసులు కాలేరంట అన్యాయం చేసే వాళ్ళు దేవుడి రాజ్యానికి వారసులు కారు నువ్వు రక్షణ పొందిండచ్చు కానీ అన్యాయం చేస్తుండొచ్చు వారసులు కావు రెండవది మోసపోకుడి జారులైన జారులైన ఎవరు చెప్పండి జారులు అంటే ఎవరు చెప్తారు జారులు అంటే మీరంతా తెలుగు వాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు తర్వాత రెండవదిగ్రహారధికులు వ్యభిచారులైన అర్థం చేసుకోండి ఆడంగితనము గలవారు అంటే నువ్వు పుట్టింది పురుషుల లాగానే కానీ జీవించేది స్త్రీ లాగా ఈరోజు లేదా ప్రపంచ విస్తరించింది హైదరాబాద్ లో ఎక్కువ అయిపోయింది జడ్జిమెంట్ ఇచ్చింది వీళ్ళ కొరకు మూడు సంవత్సరాల సుప్రీంకోర్టు వీళ్ళకి స్వేచ్ఛ ఇచ్చేసింది ఇప్పుడు అందరూ బహాటంగా బయటకు వచ్చిండ్రు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు పురుషులే కానీ స్త్రీల రూపకంగా వాళ్ళు జీవిస్తున్నారు కానీ బైబుల్ చెప్తుంది ఆడంగితనం ఏమంటుంది ఆడంగితనం ఆడంగితనం గలవారైన ఆడంగితనం గలవారాను పురుష సంయోగులైన అంటే పురుషులు పురుషులు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు ఇప్పుడు జరుగుతుంది ప్రపంచం జరుగుతుంది హైదరాబాద్ లో పురుషులు పురుషులు స్త్రీలు స్త్రీలు వీళ్ళు కూడా పర్లోకం పోరు తర్వాత దొంగలైనను ఇప్పుడు నేను జాగ్రత్తగా వినాలా మీరు దొంగలైన లోబులైనను తాగు త్రాగుబోతులైన దోషకులైన దోచుకుని వారైన దేవుని రాజ్యమునకు వారసులు కారు మీ భర్తలు ఒకవేళ ఇటువంటి గుణగణాలు ఉన్నవారైతే మీ భార్యలు ఇటువంటి గుణగణాలు ఉన్నవారైతే అక్కడ ఉంది చాలా తిట్టగా తాగుబోతులు ఉంది దొంగలుంది విభిచారులు మాంత్రికులను ఇంకా విగ్రహ విగ్రహారధికులు లోబులు పురుష సంయోగులు ఆడంగితనం గారు వారు ఎవరు కూడా పరిలోకం పోరు కాబట్టి ఈ తీర్మానము ఏదైనా మీరు చేసుకోవాలా ఎవరు పోతరు ఎవరు పోరు త్రాగుబోతులు పోరు అని వాక్యం సెలవిస్తుంది కొంచెం కష్టమే కదా చెప్పడం వినడం చెప్పడం కష్టమే వినడం కష్టమే ఎందుకంటే మన కుటుంబాలలో ఉన్నారు ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే వాళ్ళని పొగట్టుకుంటావా తీర్మానించుకో నువ్వు పొగట్టుకుంటావు వాళ్ళు పో వారు నరకానికి పోవడం మీకు ఇష్టమా మీరేం చెయ్యాలా మీరేం చెయ్యాలా ప్రార్థన చేస్తారా మీకు ఆరు గంటలున్నాయి ప్రతిరోజు దేవుడిస్తుడు ఆరు గంటలు పద్దెనిమిది గంటలు మీ కొరకు స్వార్థంగా వాడుకున్నారు ఆరు గంటలు దేవుడు మీకు ఇచ్చిండి ఈ ఆరు గంటలలో మీరు ఎంతసేపు ప్రార్థనలు కూర్చుంటారు చెప్పండి నిజంగా నీ హృదయం మీద చెయ్యేసుకొని నిన్ను నువ్వు ఎన్ని గంటలు నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు ఐదు నిమిషాలు పది నిమిషాలు అర్ధ గంట పావు గంట గంట రెండు గంటలు చేస్తున్నారు ఎవరన్నా మూడు గంటలు నాలుగు గంటలు ఎన్ని గంటలు చేస్తున్నారు మీకు విషయం చెప్పాలనుకుంటున్నారు రాత్రి ప్రార్థన చేసేవాళ్ళు రెండోరా అక్కడ నాతో పాటు మేమందరం మూడున్నందులో మేము కూడా మీతో పాటు పాలివారమే కదా ఆరు గంటలు నువ్వు ప్రభు కొరకు గడపగలవా నీవు నీ ప్రభువే నేను చెప్పడానికి వీల్లేదు బ్రదర్ నేను అనేక ప్రాంతాలపై సేవ చేస్తాను బ్రదర్ ఎక్కడెక్కడో ప్రార్థన చేస్తాను బ్రదర్ ఆరు గంటలలో కానే కాదు ఆరు గంటలు నీవు నీ ప్రభువే నీకు నిద్ర రావట్లేదు ఆరు గంటలలో ప్రార్థనలు కూర్చోచ్చు తెల్లవారి త్వరగా ప్రార్థనగా కూర్చో నీ భర్త కొరకు ప్రార్థించు ఆయన నశించిపోతున్నాడు నీ భార్య కొరకు ప్రార్థించు ఆమె నశించిపోతుంది నీ పిల్లలు నశించిపోతున్నారు నీకు తెలుసనే లేదు వాళ్ళు బయట ఎట్లా భయంకరంగా జీవిస్తున్నారో నీకు తెలియ తెలియదు వారు నశించిపోతున్నారు నరకానికి పోతున్నారు నీ ప్రార్థన చేయకపోవడం వలన వాళ్ళు నరకానికి వెళ్తున్నారు ఏదైనా తీర్మానించుకోండి కొంతసేపు పళ్ళు మూసుకోండి మీరు కొంతసేపు పళ్ళు మూసుకోండి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీ జీవితము ప్రభుకి ఇచ్చిండ్రా మీ జీవితం ప్రభు సమర్పించుకురా కళ్ళు మూసుకొని పోతే సేపు మీ పిల్లల జీవితాలు ప్రభుకి సమర్పించిండ్రా మీ భర్త జీవితం మీ భార్య జీవితం ప్రభుకి సమర్పించిండ్రా మీ కుటుంబాన్ని మీ ప్రభుకి సమర్పించ వనమ్మ తన కుటుంబాన్ని ప్రభుకి సమర్పించుకుంది బిడ్డలందరూ రక్షణ పొందిండ్రు ఆమె ప్రభు సన్నిధికి చేరింది ఒకళ్ళు నీకు ఇంకా రక్షణానుభవం లేకపోతే ఇంకా ప్రభుని తెలుసుకోకపోతే ఎదం నీ జీవితం ప్రభు సమర్పించుకో ప్రభువా నేను పాపిని నా పాపముల నిమిత్తం మీరు ఈ లోకంలోకి వచ్చినారు నేను పొందాల్సిన గాయాలు మీరు పొందినా నేను మరణించాల్సిన స్థలంలో మీరు మరణించినారు నేను అనుభవించాల్సిన శ్రమని మీరు అనుభవించిన నన్ను క్షమించిన అయినా నా పాపములను క్షమించు బ్రవ్వా మీ రక్తంలో నా పాపంలో కడగండినైనా నా భర్త పాపంలో క్షమించండి తండ్రి నా భార్య పాపంలో క్షమించినైనా నా కుటుంబీకుల పాపం క్షమించినైనా బంధుమిత్రుల పాపములు క్షమించేశయా ఇరుగు పొరుగు వారి పాపములకు క్షమించండి నాయనా నా దేశ ప్రజల పాపములు క్షమించ ప్రభు మమ్మల్ని మీ బిడలుగా స్వీకరించండి నీవే నా ప్రభు స్వీకరిస్తున్నా నీ సన్నిధిలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా మమ్మల్ని అందరినీ రక్షించుకోండి ప్రభావా మా జీవితాంతం మిమ్మల్ని శుద్ధిస్తాం మిమ్మల్నే స్మరిస్తాం అటువంటి కృపాని మాకందరికి అనుగ్రహించమని ఏసు క్రీస్తు పరిశుధ నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి అందరికీన్నారు సంతోషపడినారుకారటి మాటలు ఎక్కడ ముప్పమాటం లేకుండా దేవుడి సువార్తను రక్షణకు సంబంధించిన సువార్తను ప్రకటించిన మాకు వికా కొన్ని మెలకు హెచ్చరికల్ లాంటి మాకు తెలియజేసినందుకు మన యొక్క సమయం ఎంతో విలువైనదని దేవుడు వాక్యం మీద చదివలించినట్టు సమయం బయట సద్వినియోగించమని చెప్పినట్టుగా మీరు చెప్పిన మాటలను మాకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచున్నాను ఎందుకంటే ఎక్కువగా ప్రార్థనలు నడపటము తక్కువైపోతుంది రాష్ట్రం ఇంకా లాగ తక్కువైపోతుంది విశ్వాసం ఇంకా మరి తక్కువైపోతుంది ప్రావీ చాలా ప్రాబ్లం కాబట్టి దేవునికి మహిమ కలుగుని దాకా చక్కటి మాటలు చెప్పిన సేవకుడికి మరి దేవుడు దానికి మంచి అవకాశం ఇచ్చి నడిపించిన దేవుడు దేవునికి మహిమ కడుగు దాకా మంచిది ఈ సమయంలో మీరు అన్నదాపులందరూ సుందరంగా ఉన్న నిలబరిస్తే చివరికి ఇక్కడే మేము చేసి ముగిస్తాం మీకు భోజనాల కార్యక్రమం వస్తే మళ్ళీ మాకు ప్రత్యేకంగా చేసిన తప్పకుండా చాలా కోరు ఇక్కడే ఉన్నా మీరందరూ నిలబడి ప్రార్థన చేస్తా ఇప్పుడు గటలు కూడా వేసుకునే కార్యక్రమం లేదనుకున్నాడు చాలా మార్పు వచ్చింది ఎవరైతే శ్రోత్రు అందుకని ఇక్కడే నిలబడి ప్రార్థన చేస్తా నేను కూడా వెళ్ళాలి కాబట్టి ఆ ఆహారం అన్న మన మధ్యలో ఉన్నాడు ఆ కూపనిషక్కు అన్న ప్రార్థన చేస్తారు ఆశీర్వదం తీసుకొని మాత్రం అందరు అంటే నాన్న పిలిపించు ఆనందరావు గారు మీకు సంబంధించిన నిలబడితే మేము అందరం తెలుసు మీ కొరకు మీరు ఇంత ఇక ఈ స్థలంలో కలిసి మీరు మంచిగా ఇల్లు కట్టుకుని ఉండాలని ప్రభుత్వ మంచి ప్రతిని దేవుడు మీకు ఇవ్వాలని మీ కొరకు మిత్రుడు అన్న రాణిరాని వాళ్ళు కూడా అందరు రాణించినాక మనం అందరూ నిలబడే కుటుంబాల కొరకే ఇంకా మార్పు చెందవలసిన వారు ఉన్నారు ఇంకా వీరి ద్వారా గొప్ప పరిచయం జరగాలి ప్రార్థన సహకారం కూడా మీరు అలాగూ ఉండాలని ప్రభుత్వం తెలియజేస్తున్నాం మా సంఘం ఇంకా డెవలప్ కావాలని ప్రార్థన చేయండి అన్నిలు ఎక్కువ ఉన్నారు ఇది క్రైస్తవులు తక్కువ అన్నీలు ఎక్కువ ఉన్నారు అనేకమైన ఆటపోటులు ఉన్నాయి వాటిని ఎదుర్కొని నిలబడగల నన్నుకున్నది ఎవరు ఇచ్చిన నాకాడ మీ ఫ్యామిలీని కూడా తెలిసి సార్ మీ ఫ్యామిలీ కూడా బ్లెస్ అవ్వారంటే అందరు కూడా సార్ లేచి ఎక్కడున్నా అక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నారు కాబట్టి నిలబడమో దిలీప్ యొక్క ఫ్యామిలీ మాలో ఇక్కడే ఉంది మౌనిక జ్యోతి అలాగే రానా శాత కొత్త ప్రార్థన చేస్తాం ఆదం గారు రండి చివరి ప్రార్థన ఆదం గారు లాస్ట్ ప్రార్థన ఇంకా అయిపోతే ఈ ప్రార్థన అయిపోతే మీరు ఇంకా స్టార్ట్ చేసుకుంటున్నాయి ఏం లేదు మీ అందరి కోసం ప్రార్థన చేయాలంటే మా ఆశ్రయం అయిగా రాష్ట్ర చంద్రశేఖర్ అయ్యారు ఆశీర్వదిస్తారు ఆహ్వాన ప్రార్థన చేస్తారు అందరూ కవి చూసుకుందా అయిగ మీరు కొన్ని ఇచ్చి వారు మార్పు పడుకు ఆత్మీయంగా ఆనందరావు జ్యోతి రావాలి మీరు కూడా ఈ కుటుంబంలో భారీ బాగా వస్తారు మీకు ఇదే ప్రార్థన చివరి ప్రార్థన ఆశీర్వాదం దీంతో భోజన కార్యక్రమం స్టార్ట్ చేసుకోవటమే ఆదం కాదు రండి వెరీ గుడ్ వె వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు ఈరోజు మనుషులు నేను తిరలేకపోతున్నా అయ్యారు కల్పించుకుందాం కల్పించుకోండి మనుషులు కల్పించుకుందా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్ర జీవ మల దేవ జీవాధిపతి సర్వమురా సర్వాధికారి మహిమ కలిగిన దేవాన్ని కొందరాల స్తోత్రాలు చల్లుస్తూ ఉంటాను ప్రత్యేకించి ప్రభానైనా మీ పాత సన్నిధానముడికి వచ్చిన ప్రోభానైనా మీ యొక్క కనికరములటువంటి తల్లినైనా దయగలటువంటి ప్రార్థిస్తున్నాం స్తోత్రాలయ్య మీ రాసురు ప్రభా సుబ్బీ గారిని మీ రాసురాలి ప్రభా వనమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ మీ సన్నిధానములు వారి ప్రేమించి వారికి ఇచ్చినటువంటి తల్లినైనా సంతానముల బట్టి బంధు వర్గాన్ని బట్టి నీ సన్నిధానములను కూర్చుకున్నాం దయగలిగినదివ మీరు జ్ఞాపకం చేసుకో స్తోత్రాలయ్య నాయన వారి బిడ్డలందరికీ ప్రభావ సంబంధికులందరికీ కావలసినటువంటి తండ్రి నాయన మీ కృప మీ తోడు కూర్చండి మరి ముఖ్యంగా ప్రభావ సంపూర్ణమైన రక్షణ వారి మనసులో మీరు స్థిరపరచు బలపరచు మనం ప్రార్థిస్తూ మీ సన్నిధానముల తండ్రి మీరు ఇచ్చినటువంటి తండ్రి శ్రేష్టమైనటువంటి తల్లి వాక్య సందేశమున బట్టి వాక్యానుసారంగా నడుచుకునే జ్ఞానముల తల్లి వివేకమును నిపుణులకు మీరు మన మనం ప్రార్థిస్తూ ఉన్నాం తల్లి లేనటువంటి బాధన ప్రభానైనా మీరు తీర్చండి నీవే ధైర్యపరిచే దేవుడవి నీవే ప్రభ ఆదరించే దేవుడవి నీవే మీ గొప్పలో మీరు జ్ఞాపకం చేసుకున్నయ్యా రక్షణ అనే భాగ్యాన్నిచ్చి ప్రభా నిబిడల తల్లినైనా మీ గొప్ప చేత తన బిడలందరూ మీరు దీవించండి ఆస్వాదించి మనం ప్రార్థిస్తున్నాం జరుగుతుంది ఈ కార్యక్రమం ప్రభావం ఆదరించేంత వరకు మీరు తోడు కూడా జరిగించిన స్తోత్రాలైన వాకిమి మీ సేవకులను కూడా వచ్చిన మీ సేవకులందరినీ మీరు దీవించి ఆస్వాదించండి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బంధువర్గాన్ని దారిపరచం ఓపార్చండి నేను కృపచేత రక్షణ మార్గంలో నడిపించి మేము ప్రార్థిస్తూ ఉన్నా ఇక్కడ పరిచయం చేయించినటువంటి సేవకులు కూడా దీవించండి మన ముఖ్యమైన తండ్రి నాయన మీ పరిచయంలో ఉన్నటువంటి తండ్రి నాయన మీ కుమారుడు ప్రభావం బ్రదర్ ఫిలిపి గార్డుని బట్టి ప్రార్థిస్తున్నాం వారిని కూడా మీకు దీవించండి ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం వారితో పాటు వచ్చినటువంటి హైదరాబాద్ ప్రాంతం టీవీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం మీకృప్ చేత నింపండి మీ యొక్క సన్నిధానములతో కావలసిన సంపూర్ణమైనటువంటి ఆదరణ రక్షణ వారి దయచేసి మీ కృషి చేత ఆస్వాదించు మన యస్సులో ప్రార్థించి స్ముతించి వేడుకుంటున్నాము తండ్రి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనందరికి ముఖ్యంగా కోరికోకుబీకులకి వారి బంధువులకు మిత్రులకు అందరికీ సదాకాలం తోడన గాక కృపాక్షేమములు మీ వెంట వచ్చిన చీరకాలము మీరు యహోవ సన్నిధిలో నివాసము చేతులు ఏసు క్రీస్తు పరుషులయ్యున్న మనవి మంచిది వచ్చినావుకులకి హైదరాబాద్ నాకారికి ప్రత్యేకమైన వంజనాలు అఖివలికి అలాగే శ్రేదర్కి అలాగే లక్ష్మీనారాయణ గారికి అలాగే వసంతరావు గారికి ప్రత్యేకమైన వందనాలు ఆయన చిన్న మాట